అస్సలం అయికమ్ వరహతూల వరకూ అలహమూల వస్లాత వసలం అలా రసూల్లాహాద్ చనిపోయిన వారి యొక్క మూడొద్దులు దినాలు తద్దినాలు చాలీసమాలు ఈ విధంగా బర్సీలు చేయడం ఇది వాస్తవానికి ఇస్లాం యొక్క కార్యం కాదు నేను తొందరపాటు పడి చెప్పడం లేదు మీరు కూడా తొందరపాటులో మాకు వ్యతిరేకంగా చెప్పాడని వినడం మానేయకండి చాలా శ్రద్ధగా వినండి ఒక్కసారి ఆలోచించండి మన మా నాన్న గాని మన సంతానంలో ఎవరైనా గాని మన బంధువులు ఎవరైనా గానీ చనిపోయిన తర్వాత మూడో రోజు కాని ఆరో రోజు గానీ తొమ్మిదో రోజు కాని పదో రోజు కాని ఇరవై రోజు కాని ముప్పైవ రోజు కాని నలభై రోజు గానీ ఈ విధంగా దశ బీస తీసువా బర్సిలు అని ఏదైతే చేస్తాము ఎందుకు చేస్తాం మనం ఎందుకు చేస్తాము అని అడిగినప్పుడు అయ్యి అందరు చేసుకుంటూ ఇప్పుడు మనం చేయకుంటే అన్న యొక్క మాటనే వస్తుంది కానీ ఎప్పుడైనా ఆలోచించారా మనం ముస్లింలము మనం చేసే ప్రతీ కార్యానికి అల్లా పొందిన గ్రంథం ఖురాన్లో लेदा मैं प्रवक्ता मुहम्मद सल अलालम वारी जीवित चरित सई हदीफ दा आधार उ मन प्रवक्ता मोहम्मद सल अलम वारी जीवित इधर भार्यू मुग्गर बिडलू मुगर को मू सी इंको चलो ये प्रवक्ता सल अलीवसलम इलांटी एवी चलो रुझुत ले दी मन सामजन मरको मित्रार मन अड़ीनपड़क चो एचाली अन अय्योकू शवाब पाँचा वस्ते वार ईशाल शवाब ग అయితే గమనించండి ప్రవక్త మహనీయ మొహమ్మద్ సలహా అల్లి వసలం వారు వారి యొక్క దగ్గరి బంధువులకు సవా చేర్పించాలన్నటువంటి వారికి పుణ్యం దక్కేలా ఏదైనా చేయాలి అని మనకు నేర్పారా లేదా సహాబాలు ప్రవక్త సలహా అలూసలం వారిని విశ్వసించిన వారు వారి యొక్క బంధువులలో ఎంతోమంది చనిపోతే ప్రవక్త సలహం వద్దకు వచ్చి నేను నా తల్లి చనిపోయింది ఆమెకు పుణ్యం పొందడానికి ఏ కార్యం చేయాలి నా తల్లి చనిపోయి ఉన్నాడు అతనికి పుణ్యం పొందడానికి పుణ్యం లభించడానికి నేను ఏమి చేయాలి ఇలాంటి ప్రశ్నలు అడగలేదా అడిగారు వాటి యొక్క సుబూతులు రుజువులు దళీలు ఉన్నాయి అయితే వారికి పుణ్యం చేరాలి అని మనకు నిజమైన కాంక్ష ఉన్నప్పుడు ఏ కార్యాలు మనం చేస్తే వారికి పుణ్యం లభిస్తుందో అది చేస్తేనే వాస్తవానికి వారికి పుణ్యం లభిస్తుంది మరియు ఆ విషయాలు అల్లాహ మరియు ప్రవక్త సులల్లాహల్ల వారు మనకు తెలిపి ఉన్నారు అవి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము రండి ఆ కొన్ని విషయాలు సంక్షిప్తంగా నేను తెలియజేస్తాను మరి మరి వేరే సందర్భంలో మరికొన్ని వివరాలతో కూడిన విషయాలు చెప్తాను కానీ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఉదాహరణకు ఒక సహీతిలో ఉంది బ్రతికి ఉన్న వారి వైపు నుండి చనిపోయిన వారికి అత్యంత ప్రయోజనకరమైన మహా ఎక్కువగా లాభం చేకూర్చే విషయం ఉందంటే అది దు అల్లా తల్లా కూడా ఈ విషయం మనకు తెలియజేశారు గుర్తు చేసుకోండి ఈ ఆయట్ సురేషర్ లో ఉంది మరియు ఆయట్ నంబర్ అది కూడా మీరు గుర్తుంచుకోండి చాలా లాభం ఉంటుంది పురాన్ తీసి దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి ఆయట్ నంబర్ పది మదతి నాలుగు పదాలు ఈ आयत के आरंभములోనివి ወల్లదీన జాఉ మిన్ బాబిహిమ్ యక్ఊలూన్ ఇది দোয়াలోకి రాదు ఆ తరువాత రబ్బানা ర్ఫర్లనా వలిఖ్వాననల్లజీనా సబక్ఊన బిల్ఈమాన్ వలా తజఅల్ ఫీ కులూబినా ఖిల్లల్ల్లజీనా ఆమనూ రబ్బানা ఇన్నక రఊఫుర్ రహీమ్ తమనం ఈ দোয়া అరబిలో ఖురానే కాయ్ దిరుతురాకున్నాగాని మనం మన భాషల দোয়া చేస్తావు వల్లామ ననన ఏ ఏ బంధువులు ఉన్నారో వారి యొక్క పేరుతో ఓ అలా వారిని కరుణించు వారి పాపాలను క్షమించు వారికి సమాధి శిక్ష నుండి నీవు రక్షణ కలిగించు సమాధిలో నీవు వారికి స్వర్గపు యొక్క కిరికీలు పెరుగు ఈ విధంగా హబీఫ్లలో రుజువైన విషయాల ద్వారానే మనం వారి కొరకు దువా చేయాలి ఇంకా వారి వైపు నుండి మస్జిద్కు లేదా ఎక్కడైతే పురాణ హబీఫ్ ప్రకారంగా ధర్మ విద్య నేర్పడం జరుగుతుందో అలాంటి చోట పుస్తకాల అవసరం ఇంకా ఏదైనా ప్రాంతంలో నీళ్ళ కరువు ఉంది అక్కడ బావి లేకుంటే బోరి ఇలాంటిది వేయించడం ఎవరిని ఏమంటారు సదర్కై జారి అంటారు దీని పుణ్యం చనిపోయిన వారికి లభిస్తూ ఈ విధంగా అల్లావతల మనకు నేర్పి ఈ క్రియాలు మనం చేస్తూ ఉండేది ఉంటే అల్లాదే వల్ల మనకు లాభం కలుగుతుంది చనిపోయిన వారికి లాభం కలుగుతుంది విషాల కలుగుతాయి మరి సందర్భంలో మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాము సంక్షిప్తంగా ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది మీరు చివరిలో రెండు విషయాలు ఒకటి చనిపోయిన వారి వైపు నుండి మూడొద్దులు తద్దినాలు ఈ చాలీసాలు బర్శీలు ఇవన్నీ ఏమీ చేయకూడదు వీటిలో కొన్ని పనులు అయితే బిదాత్ కిందికి వస్తాయి మరికొన్ని పనులు కొందరు చేసేదానికి కూడా వచ్చేస్తాయి ఇక చేయవలసింది ఏంటి అధికంగా వారి గురించి దువా చేయడం వారి వైపు నుండి దాన ధర్మాలు చేయడం అల్లా కథ ఇంకా భాగ్యం కలిగి వేస్తే మరికొన్ని విషయాలు ఆధారణతో సహా తెలుసుకుందాము అస్సలం వరీమ్ వరమతుల వరకా